చిక్కు వడ్డ పనికి చేసినదే చేత లెక్కలేని అప్పున కులేమే కలిమి తగవు తగవులేమికి దిర్ధనమే తన సొమ్ము జగడగానికి విరసమే కూడు తెగుతెంపులేమికి దీనగతే దిక్కు దిగువు కూటికి పట్టి తగవు పతిలేని భూమికి బలవంతుడే రాజు గతి కూటికి కన్నదే కూడు సతిలేనివానికి జరిగినదే ఆలు పుతీరుటకు రచ్చ కొట్టమే ఇల్లు ఎదురులేమికి తమకేదైన తలపిది మదమత్తునకు తన మరుపే మాట తుది పదమునకు చేదోడైన విభవము పదిలకు శ్రీవెంకటపతియే ఎరుక